<laughs> Which is the right thing to do? <laughs> I agree with you. But, if anyone has a wise person, he has a good person. He has a good person. He has a good person. He has a good person. Anyway, it's okay. In the Vedas, there are very good people to give the Vedas. ఆదిత్యునికి ప్రాముఖ్యం ఉన్నది ఆదిత్యోపాసన వేదాల్లో చాలా బలంగా ఉంటుంది అంత అంత ఈక్వల్గా వాయుదేవత ఉపాసన ఉంటుంది వాయు వాయుగము వాయు వైక్ష వాయు శ్వేతమాల భేద భూతి కామ భూతి సంపద కావాలంటే వాయుదేవతను ఆరాధించమన్నారు ఇప్పుడు సంపద కావాలంటే ఎవరిని ఆరాధిస్తారు లక్ష్మీ అను అలా ఆరాధిస్తారు ఆ రోజుల్లో మీరు భూతి సంపద కావాలంటే వాయువును ఆరాధించాలి వాయువు వై క్షేపిష్ఠ దేవత వాయువు చాలా వేగంగా పనిచేసే దేవత క్షేపిష్ఠ వేగంగా వెళుకుతావు వాయు మేమ స్వేన భాగేయే నోపధావతి కాబట్టి నీవేం చేస్తావంటే నీకున్న శక్తి యుక్తి అంతా ఉపయోగించి వాయువు వైపు ముందుకు సాగు వాయువును ఆశ్రయించు అంటే ఈ విధంగా భూతింగమయ్యతి సో ఆయన ఆ వాయుదేవత నీకు సమస్త సంపదల్ని పొందిస్తాడు అంటూ ఈ విధంగా వర్ణిస్తారు వాయు శబ్దానికి ఈ స్థూలమైన వాయు అనే కాకుండగా దీన్నంతని ఈ విధంగా ప్రవర్తిల్లా చేసేటువంటి ఆ పరమాత్మ కూడా అర్థము అని చెప్పబడి ఉన్నది సో ఆ విధంగా ఆ వాయుతత్వాన్ని మనం ఇక్కడ ఈ అన్నింటినీ కలిపి ఉంచే తత్వంగా మనం స్వీకరించవచ్చు పరబ్రహ్మ కాదు అంటే ఇంకేదో వస్తుంది దాని స్థానంలో ఇది మీకు నచ్చలేదనుకోండి వాయువు కూడా నచ్చలేదనుకోండి ఇప్పుడు మూడు కపిల ప్రధానం తీసుకోవచ్చు వాయువు తీసుకోవచ్చు లేకపోతే మూడో పక్షం చెప్తున్నారు మూడో పక్షం ఏదో తెలిసిన నేనే శారీరో బాస్యా జీవుడు శరీరమునందు ఉండేవాడు ఎవడు జీవుడు జీవుణ్ణి తీసుకో శరీర పరిచ్ఛిన్నుడు అని అర్థం శారీర అంటే జీవుణ్ణి తీసుకో ఏమంటే జీవుడు ముల్లోకాలకి ఆశ్రయం ఎలా అవుతాడు అంటే అవుతాడు ఏం సమస్య కాదు ఎలాగంటే ఏమంటే ఇట్లా రైల్వే ఉంది ఎంత పెద్ద వ్యవస్థది పెద్ద వ్యవస్థ కదా ఎవరి కోసం మీకోసం నా కోసం కాదు ఈ దేశంలో అడగడానికి లేదు కానీ మీరు కొన్ని దేశాల అమెరికా లాంటి దేశాల్లో వెస్ట్రన్ యూరోప్లో కనుక వెళ్ళి మీకు ఆ ఎయిర్పోర్ట్లో మీకు ఏదైనా ట్రబుల్ ఇచ్చారనుకోండి వాడు ఏమంటాడు తెలిసినా చూడు నువ్వు నీ ఎయిర్లైన్స్ నీ ఎయిర్పోర్ట్ మీరు అందరూ కూడా నా కోసం ఉన్నారు సమాన్ డూ ఇట్ అంటే మొత్తం ఇవన్నీ కూడా నా కోసం ఉన్నాయ అంటాడు పబ్లిక్ సర్వీస్ అండ్ ది పబ్లిక్ పబ్లిక్ అంటే అందరూ వచ్చిన వాళ్ళు అక్కడ అలాగే రైల్వే ఉంది ఎవళ్ళ కోసం ఉన్నది మీకోసం నా కోసం లేదు మీరు తిక్కకుంటే మీకోసం ఉంది మొత్తం రైల్వే అంటే కాబట్టి ఇప్పుడు నేను కర్మఫలాన్ని అనుభవించడం కోసం పుట్టాను ఈ లోకంలో ఈ లోకంలో పుణ్యం చేసుకుని స్వర్గానికి పోతా కాబట్టి ఈ లోకం ఉన్నా త్వరలోకం ఉన్నా నా కోసమే ఉన్నాయి కాబట్టి నేనే ఆయతనాను అని మూడో పక్షం భోక్తృత్వాత్ భోగ్యం ప్రపంచం ప్రతి ఆయతనత్వోపత్తే ఎందుకంటే శరీరుడు భోక్త ఈ ప్రపంచమంతా భోగ్యం ఇహలోకం కానీ పరలోకం కానీ ఇదంతా కూడా భోగ్యం భోగ్యం అనేది భోక్త కొరకే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నది కాబట్టి భోక్త భోగ్యమునకు ఆయతనము ఇందుకోసం భోగ్య ప్రపంచమంతా కూడా భోక్త పొరకే ఉద్దేశించబడింది కనుక భోక్తను భోగ్య ప్రపంచానికి ఆయతనంగా మనం వర్ణించవచ్చు పరబ్రహ్మని ఒకసారి విదిలిపెట్టేస్తే ఎన్నెన్నో పక్షాలు వస్తాయి మూడు పక్షాలు వచ్చాయి కాబట్టి మూడింట్లో ఏదో ఒకదాన్ని మీరు సెటిల్ చేసుకుని ఆ మంత్రానికి తాత్పర్యంగా తీసుకోవాలి ప్రాప్తే ఇదమాహా ద్యుబ్వాద్యాయతనమితి ఈ విధంగా ప్రాప్తము కాగా ఇది పూర్వపక్షం పూర్తయింది ఇదమాహా ఎవరు సూత్ర కాదు బాలరాయణాచార్యులు ఇలా చెప్తున్నారు ఏమని ద్యుబ్వాధ్యాయతనం స్వశబ్ద ఆ బ్రహ్మానే పదం అను పూర్తి అవుతుంది ఆయన ఏమని చెప్తున్నారంటే ద్యుభూ మొదలైన సర్వనతో ఆయతనము నిర్విశేష పరబ్రహ్మణే సిద్ధాంత ద్యౌశ్చ ద్యుభువౌ ఆదీ త్యుభ్వాదీ ద్యౌస్భువ మీకు భూశబ్దం వచ్చిందా ఉకారాంత స్త్రీంగ భూశబ్ద భూ భువ భువ భువ కాబట్టి ద్యుభువ అవి ఆదిగా గలవి మొదలుగా గలవి అంటే ద్యుభూ ఆది ఇంకో ఏమో చెయ్యి ద్యుద్భువాది అవుతుంది ఆ దేశం మీకు విభక్తిలో వస్తుంది తప్ప సమాసంలో ఎతదస్మిన్ వాక్యే ద్యౌివ్యంతరిక్ష మనః ప్రాణమాత్మకం జగత్ మోత నిర్దిష్టం యతనం పదం బ్రహ్మ భవితుమర్హతి ఈ వాక్యంలో అంటే ఎస్విందౌ పృథివీ అని పైన వాక్యం ఆ వాక్యంలో ద్యులోకము పృథివీ అంతరిక్షలోకము ఇది విరాట్ మన ప్రాణ ఇది సూక్ష్మశరీరం హిరణ్యగర్భుడు ఇదంతా కూడా జగత్తు యొక్క స్వరూపం కాబట్టి మన దృష్టిలో జగత్తు అంటే జడ జగత్తు కాదు ఆ జగ జడము ఒక అంశం స్థూల రూపం దాంట్లో ఆత్మ చైతన్యం కూడా అదే మనస్సు అన్నీ ఉన్నాయి ఇట్స్ ఇంటెలిజెంట్ యూనివర్స్ సో ఆ జగత్తుకంతా కూడా జగత్తంతా కూడా దేనియందు ఓతప్రోత భావంతో ఉన్నదో అని ఒక ఆయతనాన్ని నిర్దేశించవచ్చు ఆయతనము పరబ్రహ్మయే అగుము మరేది కాదు పరబ్రహ్మయే కుత ఎందువల్ల పరబ్రహ్మని ఎందువల్ల చెప్తున్నారు మీరు స్వశబ్దాత్ ఆత్మశబ్దాది స్వా ఆత్మాన్న ఒకటే ఆ మంత్రంలో ఆత్మ అనే పదం ఉంటుంది తమే వైకళ్యాన ఆత్మానం అదివో ఆ పదాన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి ఆ పదం ఒక్కటే వదిలిపెట్టేసి సేతు అని పట్టుకుని దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అలా కాదయా ఆత్మానం అనే పదాన్ని పట్టుకుంటే ఆత్మ ఆత్మ అంటే పరబ్రహ్మయే ఆత్మాచం బ్రహ్మ అంటే ఆత్మ వేరు పరబ్రహ్మ వేరు కాదు కాబట్టి ఆ విధంగా స్వశబ్దాన్ని బట్టి ఆత్మశబ్దాన్ని బట్టి ఇక్కడ ఆయతనము పరబ్రహ్మయే అని నిర్ధారింపబడుతున్నది ఆత్మశుద్ధోహీ ఇహ భవతీ వైకంజాన ఆత్మానమితి ఆ ఒక్క తత్వాన్ని మాత్రమే మీరు తెలుసుకోండి అది ఆత్మ అని మనకి స్పష్టంగా మంత్రంలో ఆత్మశుద్ధం కనబడుతున్నది ఆత్మశుద్ధం కనబడితే ఆయతనము ఆత్మవ్వాలి కానీ బ్రహ్మల్లా అవుతుంది అంటావేమో ఆత్మశబ్దశ్చ పరమాత్మ పరిగ్రహే సమ్యగవ కల్పతే నార్థాంతర పరిగ్రహే ఈ ఆత్మశబ్దానికి మీరు పరమాత్మనే అర్థం తీసుకోవాలి అప్పుడే అక్కడ ఉన్న వర్ణన చక్కగా పొసగుతుంది ఎవరిథింగ్ ఫిక్స్ మీరు ఆత్మశబ్దానికి పరమాత్మ అని అర్థం కాకుండా వీరు కనుక ప్రధానం తీసుకున్నారనుకోండి అప్పుడు ఆ ప్రధానం జడం జడం నుండి ఆత్మశబ్దం వర్తించదు వాయువు తీసుకున్నారనుకోండి వాయువు జడం తన ఏందో ఆత్మశబ్దం వర్తించదు శారీరం తీసుకున్నారనుకోండి శారీరుడు మర్చ్యుడు వీడు పుట్టి గిట్టేవాడు వీడియోందో ఆత్మశుద్ధం వర్తించదు వాడి అంతరతమైన ఆత్మ మళ్ళీ మనం చెప్పిందే పరబ్రహ్మే కాబట్టి ఇక్కడ ఆత్మశుద్ధం చేత నిర్గుణ పరబ్రహ్మయే స్వీకరింపబడుతోంది అర్థమే మనకి స్పష్టంగా తెలుసుకోవచ్చు కనుక ఇక్కడ భూలోకాలకి ఆయతనముగా మనం పరబ్రహ్మనే తీసుకోవాలి క్వచిఖ్యా స్వశబ్దేనై బ్రహ్మణ ఆయతనత్వం శూయతే సన్మూలా సోమ్యేమా సర్వా సదాతనా సత్ప్రతిష్ట ఇంతేకాకుండా ఇక్కడ ఇలాగా చక్కగా అన్ని విధాలుగా ఆత్మశబ్దాన్ని తీసుకోవటము పరబ్రహ్మ అని చెప్పుకుంటే అన్నీ సరిపడ్డాయి ఈ విషయాన్ని సపోర్టుగా ఇతర శృతులలో కూడా పరబ్రహ్మని ఆయతనముగా వర్ణించారు స్పష్టంగా ఆయతన శబ్ద ప్రయోగం చేసి పరబ్రహ్మనే చెప్తో ఆ విధంగా వర్ణించడం ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి కూడా అంటే ఇప్పుడు ఎలాగంటే లాలోనూ ఎర్లియర్ కేసెస్ అదర్ కేసెస్ పోర్ట్ చేసి ఈ కేసుని సపోర్ట్ చేస్తారు ఆ విధంగా ఇక్కడ ఆత్మ ఇక్కడ మనం పరబ్రహ్మనే తీసుకోవాలి చెప్తాం అది ఎలాగంటే బ్రహ్మణ ఆయతనత్వం శూజతే పరబ్రహ్మయే ఆయతనము అని చెప్పబడతాం స్వశబ్దేన ఇక్కడైతే బ్రహ్మ మాట పడలేదు అక్కడ బ్రహ్మనే నిస్సందేహంగా బోధించే శబ్దాన్ని కూడా ప్రయోగించి ఆయతనంగా వర్ణించారు ఉదాహరణకి చాందో చుష్ ఆరోధ్యాయంలో పరబ్రహ్మని సద్ అనే శబ్దంతో వ్యవహరిస్తారు సద్ రూపంగా చెప్పారు స అక్కడ ఏమని చెప్పారంటే సోమ్య అంటే ఓ ప్రియదర్శన సోమ్య అంటే అందమైనవాడా అంటే ప్రసన్నమైన వాడా ఇప్పుడు కూడా పాఠానికి వచ్చేప్పుడు మనస్సు ప్రసన్నంగా పెట్టుకురావాలి మనస్సుని ముడుచుకుని పాఠానికి రాకూడదు ముఖం ముడుచుకుని కూర్చోకూడదు పాఠాన్ని ఇప్పుడు పాఠ పాఠం చూడుకోమని మీరు పిలుస్తారండి వాడు నేను ఇప్పుడు ఆడుకుంటాను అంటాడు అదేం కుదరదు అని బెత్తం ముట్టుకుని వచ్చి కూర్చోమని కూర్చోబెట్టారనుకోండి వాడు ఎలా కూర్చుంటాడు అలా ఉండకూడదు ఇంకేతనే బలవంతంగా చెప్పకూడదే వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు ప్రసన్నంగా ప్రేమగా వచ్చినప్పుడు మనం ముఖం ముడుచుకోకుండగా అది నిన్న రాలేదేమిటి మొన్న రాలేదేమిటి అని అలాంటివి పెట్టకుండగా వాడు వచ్చినప్పుడు చెప్పుకో ఎవరైనా అనిపేస్తున్నారు ఎందుకంటే పాఠం చెప్పినప్పుడు కూడా ప్రసన్నత లేకపోతే ఏం చెప్పి ఉంటుంది హే సౌమ్య అంటే ప్రసన్నమైన అని ఆయన ఆ ఆరుని వీడికి చెప్తున్నాడు శ్వేతకేతువుకి చెప్తున్నాడు ఇమా సర్వా ప్రజా ఈ సకల ప్రాణులు కూడా ప్రజా అంటే ప్రాణులు జాయంతే ప్రజాయంతేతి ప్రజా ఈ సకల ప్రాణులు కూడా సన్మూల ఆ సతే మూలముగా గలవి సతంటే పరబ్రహ్మ సద్యతన సన్మూల అంటే సత్తు నుంచి పుట్టేవి సతే ఆయతనముగా అంటే స్థితికాలంలో ఆలంబనముగా గలవి సత్ప్రతిష్టా అంటే నశించినప్పుడు మరణించినప్పుడు మళ్ళీ ఆ సత్తులోనే విలీనమవుతాయి అని సృష్టి స్థితి లయములకు ఆలంబనము ఆ పరబ్రహ్మయే ఈ సకల ప్రాణులకు అని అలా చెప్పారు అక్కడ కాబట్టి ఈ శృతి ఇంకొకటి చెప్తే ఆ శృతి మరొకటి చెప్తే అలా దొరుకుతుంది వాటి మీద కూడా మధ్యలో సంవాదం ఉండాలి ప్యారలల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఆయతనము ద్యుగ్వాద్యాయతనము పరబ్రహ్మయే అని మనకి తెలుస్తోంది స్వశబ్దేనైవ ఇహ పురస్ ఉపనిష్టాచ్ బ్రహ్మ సంకీర్త్యే ఇంకా ఇహ ఈ ఉపనిషత్తులోకి రండి చంద్రజ్ఞమైతే కొటేషన్ ఇచ్చారు బానే ఉంది ఈ ముండకోపనిషత్తే తీసుకోండి ఇక్కడ కూడా ఈ ఒక్క మంత్రంలో బ్రహ్మపదం రాలే తప్ప దీని ముందు దీని వెనక కూడా పరబ్రహ్మనే కీర్తించారు ఇహ ముందు పరబ్రహ్మ వెనక పరబ్రహ్మ మధ్యలో ఏదో ఇంకో కొత్తది కొట్టుకొచ్చేలా పెడతారు ఆ మధ్యలో ఉన్నది కూడా పరబ్రహ్మే అవుతుంది ఇది ప్రకరణ న్యాయం అది ఎలాగో చెప్తున్నారు ఇప్పుడు మనం చర్చిస్తున్న సూత్రము మంత్రము టూ టూ ఫైవ్ ముందుకు వెళ్ళినట్లయితే టూ టూ టూ టూ ఏదో ముందు ఓ మంత్రం ఉంది ఎలాగా పురుష ఏ వేదం విశ్వం కర్మతపోతం ఇది గపోపనిషత్తు చాలా గంభీరంగా ఉంటుంది ఇతరమైన చర్చలు అవే ఉండవు కేవలము మంత్రము మంత్ర వ్యాఖ్యానము చాలా సమగ్రంగా ఉంటుంది ఎనీవే సో ఇదం విశ్వం ఈ సకల ఈ సకల జగత్తు కూడా పురుష ఏవా ఆ పరమాత్మయే అనే ఆ మంత్రం అక్కడ పురుష శబ్దం చేత పరమాత్మను స్వీకరిస్తారు సహజంగానే పూర్ణత్వాదు పురుష సో తర్వాత కర్మ ఈ జగత్తులో మీకు సర్వత్రా కూడా చలనము కనబడుతోంది కదండి కర్మ తపో బ్రహ్మ ఆ మంత్రం తీసి చూస్తే ఆ అక్కడ ఉంటాయి మామూలుగా రత్న ప్రభాకారుడు అన్నీ వ్యాఖ్యానం చేస్తారు కానీ ఇక్కడ కొంచె చేతి సుశుద్ధైన విస్యోహిత వాక్యాత్ పూర్వోత్తర వాక్యయో పురుష బ్రహ్మాదిశుద్ధైన బ్రహ్మ సంకీర్తనాత్ మధ్యే బ్రహ్మ గ్రాహ్యమిత్యర్థ సో ఈ వాక్యానికి ముందు పురుషశబ్దం చేత ఆ తర్వాత బ్రహ్మశబ్దం చేత ఆ పరబ్రహ్మ అనే చెప్పారు కాబట్టి మధ్యలో ఉన్న ప్రస్తుత వాక్యంలో కూడా మనం పరబ్రహ్మనే స్వీకరించాలి కాని ప్రధానము మొదలైన అర్థాంతరాలని పట్టుకురాకూడదు దీంట్లో పురుష అన్నది పూర్వవాక్యం బ్రహ్మ అన్నది ఉత్తర అది కూడా ఆయన స్పష్టం చేశాడు మంచిది సో ఇదం విశ్వం ఈ సకల జగత్తు కూడా ఆ పురుషుడే పురుషుడంటే పరబ్రహ్మయే కర్మ ఈ జగత్తులో మీకు కనబడుతూ ఉండేటువంటి చలనము ఏదైతే కలదో ఇదంతా కూడా పరమాత్మయే అంటే మీరు లోకంలో చాలా చలనాన్ని చూస్తూ ఉంటారు ఈ చలనము ఏదైనా కొంత చలనం చూసినప్పుడు ఇదంతా పాడైపోతుంది నాశనం అయిపోతుంది అని అలాగే దాన్ని లెక్క వేసుకుంటే మన హృదయంలో పది ఇది వచ్చే ఫ్రస్ట్రేషన్ వచ్చేసుకుంటారు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు మరి మీరు కృషనుడితో నేను చూస్తూ ఉంటాను కొంతమంది ఏం చేస్తారంటే నాదిగరికే వచ్చారు ఒక అమ్మగారు చూడండి ఈ పాశ్చాత్య సంగీతం వచ్చి మొత్తం అంతా మన మన సంస్కృతిని చెడగొట్టేసుకోండి మన ప్రాచీన సంగీతాన్ని మనం పైకి తీసుకురావాలి మనం సన్యాసులను అడుగు కట్టాలి అప్పుడు గృహస్థులు మన వెంట నడుస్తారు కాబట్టి కర్ణాటక సంగీతానికి ప్రోత్సాహం చేయడం కోసం నేను సంస్థను స్థాపిస్తున్నాను మీరు కూడా జాయిన్ కావాలి అంటే మనకి ఎంతో పాపం సేవ చేద్దాం అనుకుంటున్నారు అమ్మగారు సో ఆల్ గాడ్ బ్లెస్ సార్ అంట పాయింట్ ఈజ్ ఈ పాశ్చాత్య సంగీతం ఉండకూడదు వచ్చేసింది అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా చాలా మంది ఉంటారు అలాగే ఈ నాటకాలు సినిమాలు వచ్చేసి పద్యనాటకాలు పోయాయి చాలా గొప్పవి పద్యనాటకాలు తెలుగు సాహిత్యం అంతా వెంకటేశ్వర తిరుపతి వెంకట కవులు పార్వతి కవులు కొప్పరపు కవులు వీళ్ళందరూ కూడా పద్యనాటకాలు రాసేవారు ఇవి కూడా పద్యనాటకాలు పోయాయి కనపడితే అక్కడ ఈ సినిమా వచ్చేంత నాశనం అయిపోయిందండి కాబట్టి మళ్ళీ పద్యనాటకాల్ని మనం పునరుద్ధరించాలి అని ఒక ఆయన ఈ రకంగా ఏది ప్రపంచంలో ఉన్నదో దానితోటి మనం డిస్హార్మోనీతో ఉంటాం అంటే సమరసత ఉండదు మనం ఏమంటాం ఇలా ఉండకూడదు ఇది ఇలా ఉండకూడదు అది ఎలా ఉండకూడదు అని అంటాం అప్పుడప్పుడు ఇండియా ఇలా ఉండకూడదు మరోలా ఉండాలి అని కూడా మనం అంటాం ఆ దృష్టితోటే మీకు అనేక సంస్థలు నడుస్తాయి కానీ వేదాంతులకు ఆ ఉండదు ఎందుకంటే వేదాంతులు ఏమంటారంటే చూడండి ప్రపంచంలో అన్నీ ఉంటాయి కర్ణాటక సంగీతం ఉంటుంది పాశ్చాత్య సంగీతం ఉంటుంది ఉత్తరాది సంగీతం ఉంటుంది అన్ని సంగీతాలు ఉంటాయి అదే సంస్ ప్రపంచం అంటేనే అలా ఉంటుంది దేవుడు అంటే కేవలం కర్ణాటకలోనే ఉంటాడు అనుకోద్దు మీరు దేవుడు హిందుస్థాన్లోనే ఉంటాడు తర్వాత పాశ్చాత్య సంగీతంలో కూడా ఉంటాడు నేను చూశాను మైకేల్ జాక్సన్ అతని అతని ఆ క్రియేషన్ ఉంది చూసారా యూ హ్యావ్ టు సీ టు బిలీవ్ నేను ఒకప్పుడు మైకేల్ జాక్సన్ని నేను కూడా వ్యతిరేకంగా అనుకునేవాడిని చోట ఈ పిల్లలందరూ మైకేల్ జాక్సన్ పాటలు విని చెడిపోతున్నారు దాంట్లో చెడిపోయేది ఏమీ లేదు మైకేల్ జాక్సన్ పాటలు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి దే గ్రేట్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్ట్ చాలా బాగా అతను అందులో డ్యాన్స్ చేస్తూ స్వయంగా పాడతారు పాడుతో డాన్స్ చేస్తారు వాళ్ళు కూర్చుని పాడలేరు వాళ్ళకి వాళ్ళు డ్యాన్స్ చేస్తే కానీ వాడు పాడలేడు పాడుతుండగా రెండు ఒకే ఒకే తత్వం ఒకే ప్రాణశక్తి ఆ పాటగా డాన్స్గా ఉద్భవిస్తుంది వాడు పాటలో ఐఎమ్ బ్యాడ్ అంటాడు ఐఎమ్ బ్యాడ్ అది చాలా పెద్ద వాటికాల పాట డిస్క్ చాలా ప్రపంచంలో మిలియన్స్ సెల్ అయిన డిస్క్ ఏమిటి మైకేల్ జాక్సన్స్ బ్యాడ్ దాని పేరు బ్యాడ్ ఆ పాటలో ఐఎమ్ బ్యాడ్ ఐఎమ్ బ్యాడ్ అని పాడతా బాగుంటైరిక్స్ చూస్తే లైరిక్ లిరిక్ కొన్ని లిరిక్స్ చూస్తే చూస్తే దాని చాలా బాగుంటాయి సో కాబట్టి నేను తర్వాత తెలుసుకున్నా ప్రపంచంలో అన్నీ ఉంటాయండి మన ఉత్తర హిందుస్థాన్ కర్ణాటకలో అది ఉంటుంది అంతా ఈశ్వరుడే సంగీతం అంతా ఈశ్వరుడే ఆఫ్రికాలో సంగీతం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ మిగతా సంగీతాలన్నిటికీ సరి సరి సంఖ్య సా సా నాలుగు ఉంటాయి ఇది మిగతా సంగీతాల యొక్క లక్షణం అదే ఆఫ్రికా సంగీతం మూడే ఉంటాయి సా సా మూడే ఉంటుంది మొత్తం అంతా మూడు మూడు మీద నడుస్తూ చాలా చిత్రంగా ఉంటుంది ఆ సంగీతం మొట్టమొదటి విచిత్రంగా ఉంటుంది మనం మామూలుగా వినడానికి అలవాటు పడిన సంగీతం అలా ఉండదు ఆ ఫ్లూయెన్సీ అది ఇంకో రకంగా బ్రేక్ అయిపోతున్నట్టుగా ఉంటుంది కానీ అలవాటు పడితే అదో దాంట్లో అదో బ్యూటీ ఆఫ్రికన్ మ్యూజిక్ అని ఏమిటంటే ఆఫ్రికా అరబీ వాళ్ళ మ్యూజిక్ ఏమిటని తీసుకురానికి ఏదో మీద ట్రైబల్ మ్యూజిక్ ఇది అది రిక్స్ ఆన్ గ్లోరీ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ నాటకాలు వేసేవాళ్ళు గొప్ప కళాకారులు దాంట్లో సందేహం లేదు కానీ సినిమా తీసేవాళ్ళు తక్కువేం కాదండి వాళ్ళు దేవాలకులు డబ్బులు ఎక్కువ గుచ్చుకుంటున్నారనే కానీ వాడు చూపి వాడు చూపించినట్టుగా నాటకాల ఎన్నడూ చూపించాలండి వాళ్ళు ఎలా ఎంత అద్భుతంగా చూపిస్తారు జనాలని నాటకానికి రమ్మంటే వస్తారా ఊరికే నాటకానికి రారు డబ్బులు ఇచ్చి సినిమాకి పోతారా కాబట్టి లోకంలో అన్నీ ఉంటాయి చాలా బాగా కళాకారు సత్యజిత్ రాయ్ వీళ్ళందరూ కూడా బిమల్ రాయ్ వీళ్ళందరికీ ప్రపంచం అంతటా కూడా వాళ్ళేమో పిలిచి సత్కారాలు అవి చేస్తున్నారంటే వాళ్ళలో ఎంత క్రియేటివిటీ లేకపోతే చేస్తాను ఇప్పుడు మన సంగీత విద్వాంసుడు ఉన్నాడు అతను పేరు ఏదో ఉంది రహమాన్ ఎంత క్రియేటివ్ పర్సన్ అతను కర్ణాటక సంగీతం పడలేదు కాబట్టి ఇంకెందుకు పనికిరాడని తోసేయకూడదు అలా కాబట్టి కర్మ ఇది హార్మోనియం దేంతో అన్నీ ఉంటాయి లోకల్లో హిట్లర్ ఉండకూడదంటే హిట్లర్ లేకపోతే మీకు చర్చిలు ఉండేవాడు కాదు హిట్లర్ ఉన్నాడు కాబట్టి చర్చిలు ఉన్నాయి ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టే గాంధీ ఉన్నారు బ్రిటిష్ రాజు లేకుంటే గాంధీ ఉండేవాడు కాదు గాంధీ లేకపోతే ఎంత లో ఉంటుంది గాంధీ ఉండాలి గాంధీ ఉండాలంటే బ్రిటిష్ రాజ్యుండాల్సిందే బ్రిటిష్ రాజు లేకపోతే గాంధీ ఉండరు ఆల్ కాంపెన్సేటరీస్ దాంట్లో ఇది ఉండాలి అది ఉండకూడదని ఏమీ లేదు ఆల్ కాంపెన్సేటరీస్ ఈ జగత్తు అలాగే ఉంటుంది దాన్ని ఆ మనం ఎంజాయ్ చేయడం అభ్యాసం చేయాలి ఆ హార్మోని చెటగొట్టుకోకూడదు ఎందుకంటే విశ్వం బ్రహ్మ పురుష ఈ సకల జగత్తు పురుషుడే కర్మ దీంట్లో మీకు అనుభవానికి వచ్చేటువంటి చలనమంతా కూడా పురుషుడే తపహ బ్రహ్మ పరామృతం తపహ అంటే దుఃఖము తపహ అంటే దుఃఖం తపస్సు అంటే దుఃఖమే కదండి ప్రస్తుతానికి అర్థం చెప్పాను నేను మీదసారి ముండక భాష్యం చూసి ఆ తపహ అంటే అర్థం ఎప్పుడు చూడండి లేకపోతే తపస్సు తపస్సు చేస్తున్నారు ఎవళ్ళో జనాలందరూ తపస్సు చేస్తూ ఉంటారు ఈ తపస్సు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ దృష్టి మీకు ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి ఏముందండి మన హృదయంలోనే ఉన్నాడు అని ఒక మనం కాఫీ తాగేసి కూర్చుంటాం మీరు కాఫీ తీసేసుకుని వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉండాలని కూర్చుంటాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి కూడా ఒకడు ఉంటాడు వాడు బస్సు చెప్తాడు ఆ అర్ధరాత్రి ఈ ఎండలో ఈ వేడిలో ఆ బస్సు లాపోతూనే ఉంటుంది అది సక్రమంగా యాక్సిడెంట్లు ఏవి లేకుండా ఉంటే తొమ్మిది చేరుతుంది చేరిన వెంటనే మళ్ళీ కడుపులో చాయో కాఫీయో పడేసుకుని మళ్ళీ బస్సు చెప్తాడు బస్ చెప్పి కొండకపోతాడు పోయి అక్కడేమో మూల క్షవనం చేయించుకుంటాడు అక్కడ పడిగాపులు పడి క్షవనం చేయించుకుంటాడు ఆ పక్కనే కోనేరులో మురికి నీటిలో వెళ్ళి స్నానం చేస్తాడు వాడు దాంట్లో స్నానం చేసినందుకు వాడికి స్వర్గా వచ్చే చాలా కష్టంగా ఉంటాయి కోనేరు తర్వాత వెళ్ళి క్యూలో నిలబడతారు పద్నాలుగు గంటల క్యూలో నిలబడతారు తోసేసుకుంటే వెళ్ళి దర్శనం చేసుకొస్తారు మనమేమన్నా తేలికే చెప్పాం హృదయంలో ఉన్నాడని చెప్పేసి వాడు దర్శనం చేసే చులువలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా పూర్తి చేసుకుని మనం విశ్రాంతిగా కాబట్టి వాడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఇదే ధర్మము ఇదే సత్యము అది కాదని మనం అనడానికి లేదండి అది అది కూడా అది ఉంటేనే దీని విలువ దీని మహిమ మీకు ఎప్పుడు తెలుస్తుంది అది ఒకటి ఉంటేనే దీని మహిమ తెలుస్తుంది ఇవన్నీ కాంపెన్సేటరీస్ ఇది ఉన్నవాడికి అదాక్టర్లేదు అది ఉన్నవాడికి ఇది లేదు ఇది ఉన్నవాడికి అది లేదు కాంపెన్సేటరీస్ తర్వాత మనందరం కూడా అన్ని స్టేజెస్ నుంచి పాస్ అయ్యి ఇక్కడికి కాబట్టి ఈ జగత్తులో సర్వము కూడా ఈశ్వరుడే దానివల్ల సమరసత వచ్చేస్తుంది అంటే సమరసత అంటే హార్మోనియం మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఇది ఏదీ ఉండదు లేకపోతే ఏటండి ఇలాగా కత్తులు పెరిగిపోయి కటార్లు పెరిగిపోయి రక్తపాతం అయిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు కొంతమంది వార్తలు రజిన వల్ల కంగారు పడిపోతూ ఉంటారు ఏమిటండి ఎప్పటికి బాగుపడుతుందో దేశం ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పొడి చేసుకుంటూ ఉంటే అది కంగారు పడిపోతూ ఉంటారు తర్వాత ఈ కరప్షన్ ఇలా ఉంటే దేశం ఎలా ఏమైపోతుంది ఏమో ఏమైపోతుందో మన తాత ముత్తాతలందరూ ఈ కరప్షన్లోనే జీవితాలు గడిపేశారు మనం కూడా అయిపో వచ్చేందుకు అర్థం లేదు కాబట్టి నడిచిపోతుంది ఇంత దాకా ఆగింది ఇవాటిగా నిలిపోతుంది కరప్షన్ లో ఏది ఆగిపోదు అలాగే నడిచిపోతుంది తర్వాత ఇంకోటి ఆ కరప్షన్లో వలవు భాగవే మనం కూడా కరప్షన్ని మనకి చేతనైన తీరులో మనం దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాం అందరూ కలిపి ఆ కరప్షన్ని మోసుకొస్తున్నారు ఎవరో కేవలం ఫలానా వాళ్ళనేవి లేదు కాబట్టి ఇదంతా కూడా పురుషుడే నేను దేన్ని సపోర్ట్ చేయట్లేదు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కరప్షన్ బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ హౌ ఈశ్వరస్ విల్ పీస్ దట్ ఈజ్ హౌ ద క్రియేషన్ పీస్ కరప్షన్ తో సహా అంతా ఈశ్వరుడే ఆ ఈశ్వరుడే బ్రహ్మ అదే పారము అదే అమృతము అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు తర్వాతి శ్లోకంలో ఏమని చెప్పారు బ్రహ్మై వేదం అమృతం పురస్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ ఇప్పుడు కూడా ఖ్యాతో ప్రారంభించకూడదు అందుకో దక్షిణతశ్చ ఉత్తరేడా అన్నారు అంటే దక్షిణత ప్రారంభించకూడదు అందుకోసం అలా తెలియను సో ఇదంతా కూడా ఈ తూర్పు దిక్కున ఏదుందో ఈ సర్వము ఈ అమృత బ్రహ్మయే ఈ తూర్పు దిక్కున మీరు వెళ్తే ఫిలిం నగర్ వస్తుంది ఫిలిం నగర్ అంటే సినిమాలోవే ఉంటాయి అలా అది కూడా బ్రహ్మనా అది కూడా బ్రహ్మ ఈ తూర్పు దిక్కున ఏదుంటే అది పరబ్రహ్మయే పశ్చిమాండ ఏదుంటే అది కూడా పరబ్రహ్మ నాకు గుర్తు ఒక తెలుగు ఒక తెలుగు విద్వాంసులు ఉండేవారు అంటే ఆయన చాలా ప్రాచీనంగా ఉండేవారు చాలా సంప్రదాయబద్ధంగా జీవిస్తూ ఉండేవారు వేదం అది ఉద్యోగం కోసం భాషాపురణ రాసాయి తెలుగు పండితులుగా జాయిన్ ఉద్యోగం వచ్చింది వస్తే ఆ ఉద్యోగం ఎక్కడ శ్రీకాకుళం దాటి అక్కడెక్కడో వేశారు దానికి కళింగ దేశము అంటే ఆ దేశాన్ని వాళ్ళు ప్రాచీనులు మన మోడర్న్ జాగ్రఫీని అంగీకరించారు వాళ్ళకి విజయనగరం దాటిన తర్వాత ఒక రేఖగా ఉంటుంది అది దాటితే ఇంకా కళింగ దేశమేది కళింగాన్ ప్రమిషేత్ అని ఎక్కడో ఒక శృతి వాక్యం ఒక స్మృతి పెట్టుకున్నారే వాళ్ళ కళింగ దేశంలో వెళ్ళద్దు అని ఎక్కడో ఉంటుంది మంచేత ఎవరి దగ్గరనో వెళ్ళి వాడికి డబ్బు ఇచ్చి ట్రాన్స్ఫర్ పెట్టించింది అక్కడికి వెళ్ళలేదా ఇక్కడే జై చేశారు గోదావరి తీరంలోనే నేను ఉండాలి నేను కళింగ దేశం వెళ్ళాను ఉద్దన్నే సంధ్యావందనం చేసుకోవాలి జపం చేసుకోవాలి నేను ఈ కళింగ దేశం అంటే అలా అనుకోకూడదండి కూడా జయదేవుడు పుట్టాడు అక్కడ తర్వాత అక్కడ భువనేశ్వర్లో అక్కడ మంచి మంచి దేవాలయాలు పూరిలో తీర్థయాత్రలు అన్నీ చేస్తారు మీరేమో మహానది అక్కడే ఉంది అక్కడికి వెళ్ళకూడదు అది అపవిత్ర దేశము అది కూడా భారతదేశంలో భాగమయ్యా బాబు అలా మాట్లాడద్ది అంటే విని కూడా కదా మూర్ఖత్వం అంటే ఉంట పూర్వం విదేశాలకు వెళ్ళి వస్తే వాడిని వెళ్ళి వేసి ఇప్పటికీ ఉంటుంది ఇప్పటికీ కూడా శృంగేరిలో విదేశాలకు వెళ్ళొస్తే వెళ్ళేస్తారు మామూలుగా మీరు శృంగేరి ఆస్థానంలో శృంగేరి వాళ్ళ సంస్థానం అక్కడ కూడా ఉంది వాళ్ళదే అక్కడ కెనడాలో ఉంది సిల్వస్ సమీపంలో ఉంది శృంగేరి వాళ్ళదే వాళ్ళ పండితులే వస్తారు అక్కడికి నన్ను అడుగుతారు ఎవరన్నా వేద పండితులు కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు బాగా పండితులు ఉంటారు ఆయన శృంగేరి నేను వాళ్ళనే అడిగాను ఏమయ్యా మీరు అందరూ ఇలా వచ్చేస్తున్నారు మరి మీ స్వామి ఒప్పుకుంటాడా అంటే శృంగేరి స్వామి వీళ్ళ ప్రెషర్ పడలేక ఆయన ఒక సూత్రం ఒకటి పెట్టడా మీరు వెళ్ళాలంటే వెళ్ళండి కానీ ఒకసారి అమెరికా వెళ్ళొచ్చాక మటుకు ఈ పీఠంలో లోపల అడుగు పెట్టడానికి మీకు యోగ్యత ఉండదు దానికి సిద్ధమై మీరు వెళ్ళండి అని ఆయన చెప్పారు చెప్తే అలాగే వెళ్ళడానికి వీళ్ళు విషయాలు పోయారు అందరూ అక్కడ వచ్చేసారు ఆయన ఆపలేకపోయారు ఆఖరికి ఆయన ఇద్దరినో ముగ్గురినో పెట్టుకుని ఆయన పీఠం ఉంటుండే అక్కడ వాళ్ళే ఉంటారు వాళ్ళు వెళ్ళడానికి వీలు ఉండరు ఇంకా ఉన్నారు బస్సు అనుకున్నారు ఇంకో కొంతకాలం అయితే ఆయన పీఠం ఆయనే తుల్చుకోవాలి ఇంకెవరూ తులిచి కూడా ఉంటారని నాకు నమ్మకం లేదు ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్తే నాలుగు రూపాయలు ఉన్నాయి ఈయన ఎంతసేపు కడిక్కడికి వెయ్యి రూపాయలు ఇస్తే గొప్ప వాళ్ళు బాగా అక్కడ డబ్బులు ఎవరిని అడగక్కర్లా మామూలుగా అక్కడ వచ్చే డాలర్లు పది డాలర్లు ఉందంటే ఐదు వందల కోసం నథింగ్ పది డాలర్లు అసలు ఏదైనా కర్మ చేసుకుంటే వంద డాలర్లు ఇస్తారు మినిమం వంద డాలర్లు ఇస్తే ఏమి ఇచ్చినట్టే కాదు వంద డాలర్లు ఇక్కడ అసలు ఎంత అవుతుంది ఇండియాకి వస్తే ఐదు కాబట్టి ఈ రకమైన ఆలోచనలన్నీ తప్పు పశ్చాత్ పశ్చిమ దిక్కునంతా ఎంతవరకు పశ్చిమ దిక్కు ఉంటే అదంతా కూడా పరబ్రహ్మయ్యే ఉత్తర దిక్కు ఎంతవరకు ఉంటే అదంతా పరబ్రహ్మయ్యే చైనాతో సహా దక్షిణ దిక్కు అంటే మన వాళ్ళకి భయం ఎందుకంటే దక్షిణం అంటే యముడని యముడు యముడంటే ఎవరు పరమాత్మయే యముడు యముడంటే యమయతీతి యమ మృత్యురూపంగా ఆయనే ఉన్నాడు కాబట్టి దక్షిణ దిక్కంతా కూడా అపరమాత్మయే అని పర్వాతి మంత్రంలో చెప్పారు బ్రహ్మ అనే పదాన్ని ఉపయోగించి చెప్పారు ఈ విధంగా ఈ రెండు మంత్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రహ్మ కూడా మరో అర్థాంతరం కాదు ఇది కూడా ఆ పర బ్రహ్మయే మాట లేదు కానీ ఆత్మ మాట ఉండనే ఉన్నది అని మీకు తెలుస్తూ ఉండండి వెరీ నైస్ తూ ఆయతన తత్రూ ఆయతన ఆయతన వద్భావశ్రవణాత్ ఆ మంత్రాల్లో మీరు చూడండి ఇదం అంటే ఇదం అంటే ఇది ఈ జగత్తు బ్రహ్మయే అంటే ఇప్పుడు జగత్తు ఆయతనము గలది ఏది ఆయతనము బ్రహ్మను ఆయతనముగా కలిగి ఉన్నది కాబట్టి బ్రహ్మ ఆయతనముగా ఈ జగత్తునగంతకీ కూడా ఆ బ్రహ్మయే ఆయతనమై ఉట అంటే బ్రహ్మను జగత్తు ఆయతనముగా కలిగి ఉండుట అనేది స్పష్టంగా ముందు వెనక మంత్రాల్లో మనకి కనపడుతోంది బ్రహ్మకి జగత్తుకి మధ్యన భావం సంబంధం ఏమిటంటే ఆయతన ఆయతనవద్భావము ఉన్నది బ్రహ్మ ఆయతనము జగత్తు ఆయతనవత్ అనే భావం మనకి స్పష్టంగా కనబడుతుంది సర్వం బ్రహ్మేటి సామానాధికరణ్యా తర్వాత సర్వం బ్రహ్మ అని చెప్పారు కదా ఇక్కడ విశ్వం పురుష అని ఇదం సర్వం బ్రహ్మ అని అక్కడ సామానాధికరణ్యం చేసి చెప్పారు అంటే ఓతప్రోత భావాన్ని చెప్పారు సర్వం బ్రహ్మ ఈ సర్వం బ్రహ్మలో ఉన్న అర్థం చెప్పాల్సిన తీరు దాంట్లో ఉండే పక్షాలను నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది సో సర్వం బ్రహ్మ అన్నప్పుడు సర్వము పరబ్రహ్మయే అంటే సర్వము అంటే జగత్తు ఈ జగత్తు పరబ్రహ్మయందు ఓతప్రోత భావంతో ఉన్నది అనే ఆ సామానాధికరణ్యం అంటే ఏక విభక్తి ఒకే విభక్తి ప్రథమా విభక్తి వేసి చెప్పారు కదా కాబట్టి ఈ సర్వము ఆయతనము గలది బ్రహ్మ ఆయతనము అని మనకి ఆ సమానాధికరణ్యాన్ని బట్టి స్పష్టమవుతుంది ఈ ఆభరణములన్నీ బంగారమే అంటే సామానాధికరణ్యం అయిందిగా ప్రథమావి భక్తి ప్రథమావిభక్తి దాన్ని బట్టి ఆయతనముగా కలిగి ఆయతనము గలది బంగారము వీటికి ఆయతనము అన్నట్టు అనేకాత్మకో వృక్ష శాఖాస్కంధ మూలం చనారస విచిత్ర ఆత్మా ఇశంకా సంభవతి ఇది ఈ పర్టిక్యులర్ సెక్షన్ చాలా గొప్ప సెక్షన్ అంటే నేను చూస్తూ ఉంటాను నేను ఈ దీపంలో ఉంటాను కాబట్టి లోకల్లో ఈ ధోరణులను చూస్తూ ఉంటా చూసి చాలా పెద్దవాళ్ళు అనే అనుకునేవాళ్ళు కూడా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడినప్పుడు తెలుస్తూ ఏం చేస్తాం మనం ఇక్కడ మన చేతిలో ఏం కన్ను తెరిస్తే ఏది ఉంటే అక్కడ అది కనపడుతుంది అలా చూస్తుంటే ఈ ధోరణులు తెలుస్తూ ఉంటాయి తెలిసినప్పుడు మనం సరి చూసుకుంటాం శాస్త్రంలో అరే శాస్త్రంలో ఇలా లేదు కదా అని సరి చూసుకుంటే ఈ తేడా స్పష్టంగా తెలుసుకో ఇదొక ఉపోద్ధాతం మీరు నేను ఒక విషయం చెప్తాను సర్వం కల్విదం బ్రహ్మ శంకరుల భాష్యంలో చర్చించనిది పరిష్కరించనిది ఏదీ లేదు ఈ పర్టికులర్ సెక్షన్లో అద్భుతంగా చర్చించి పరిష్కరించాలి ఏమిటది సర్వం కల్విదం బ్రహ్మానంద ఈ సర్వము బ్రహ్మయే మాట ఎవరు పడితే వాడే అంటాడు అంతా బ్రహ్మయే ఏమిటో పాట బ్రహ్మ బ్రహ్మ ఒక్కటే అంతా బ్రహ్మయే అంటూ ఇలా పాటలు సినిమా పాటల్లో కూడా అంటారు అంతా బ్రహ్మమే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం ఇదంతా బ్రహ్మయే అన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మ ఒక్కటే బ్రహ్మ ఇటు భూలోకంగా అటు భూవర్లోకంగా అయిపోయాడు చిత్ర చిత్ర లోకాలైపోయాడు మళ్ళీ ఒక్కొక్క లోకంలో మళ్ళీ ఇన్ని రూపాలైపోయాడు అక్కడ హిమాలయాలు అయిపోయాడు ఇక్కడ గంగానది అయిపోయాడు అక్కడేమో సముద్రం అయిపోయాడు ఇక్కడ మొరహటి అయిపోయాడు సో ఒకే చెట్టు అనేక కొమ్మలుగా మూలంగా కాండంగా మ్రేళ్లుగా ఆ కొమ్మలు మళ్ళీ చిన్న చిన్న కొమ్మలుగా ఉపశాఖలుగా ఆ శాఖలకి మళ్ళీ ఆకులు పిండెలు వచ్చేసి పువ్వులు వచ్చేసినట్టుగా ఒకే చెట్టు ఇన్ని అయిపోయింది కదా అలాగే ఒకే బ్రహ్మ అయిపోయాడు విజయ ఇప్పుడు ఈ బ్రహ్మ ఏమని వర్ణించవచ్చు నానారస అనేక రసములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ బ్రహ్మలే ఉన్నాయి అంటే నానారస అన్నది ఏకరస ఆపోజిట్ ఏకరసాలు ఉంటుంది కదా దానికి ఆపోజిట్ లాలారసలేదు ఇప్పుడు బ్రహ్మ ఇవన్నీ అయిపోయాటండి తర్వాత బ్రహ్మ ఏకం దానికి ఆపోజిట్ విచిత్రం విచిత్రం అంటే తెలుగు విచిత్రం కాదు సంస్కృత విచిత్రం తెలుగులో విచిత్రము అంటే ఏదో విడ్డూరము అనే అర్థంలో చూసుకుంటారు ఇక్కడ సంస్కృతంలో విచిత్రము అంటే వైవిధ్య భరితము వైవిధ్యంతో నిండి ఉంటుంది వివిధత ఇది వేరు అది వేరు మానవులంతా మానవులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ మానవులలో ఎన్ని రకాల మానవులు ఉన్నారో చూడండి పశువులలో ఎన్ని రకాల పశువులు ఉన్నాయో చూడండి ఇదో ఇదంతా వైచిత్రి కాబట్టి ఆ బ్రహ్మయే ఇంతటి వైచిత్రి అయిపోయినాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఒకప్పుడు ఒక్కటే ఉండేది కానీ ఇప్పుడు ఇన్ని అయిపోయి ఉన్నాడు ఇదే ఆ సిద్ధాంతం అని ఎవడైనా ఆశంకించవచ్చు ఎందుకంటే అక్కడ అలా ఉంది సర్వం బ్రహ్మమయం అనుంది సమానాధికరంగా ఉన్నది కాబట్టి బ్రహ్మ బ్రహ్మ నానారసుడైపోయినాడు విచిత్రుడైపోయినాడు అనా అదే ఆ వాక్యానికి అర్థం అని ఒక శంక ఈ శంక మీకు ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు భాష్యాల్లో అన్ని అంతటా ఉండవు కదా అన్ని అంతటా ఉండవు ఇన్ని కొన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు ఆ శంక చూడండి మీరు సో యథా అనేకాత్మక వృక్ష చెట్టూ చెట్టు ఒకటి అనేకము కూడా అవడానికి ఒక్కటే కానీ దాని లోపల అనేకం ఉన్నాయి ఎలాగా శాఖ శాఖ ఉంది శాఖ అంటే మూలం ఆ స్కంధ శాఖా ఒక కొమ్మ జాతం ఏకవచ్చును ఒక బొమ్మను బట్టి ఇంకా ఏకవచ్చను మూలంచాట మ్రేళ్ళు ఇలాగా అనేకము ఉన్నాయి దాంట్లో కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉండే నానారసముగా ఉన్నది అంటే ఇక్కడ ఓ రకంగా ఉంది అక్కడ మరో రకంగా ఉంది ఇక్కడ ఇంకో రకంగా ఉంది విచిత్రంగా వైవిధ్యభరితమై ఉన్నది సో అదేవిధంగా ఆ పరమాత్మ కూడా ఇక్కడ ఈ దేవతగా ఉన్నాడు అక్కడ అన్ని దేవతలుగా ఆయనే అయిపోయి ఉన్నాడు అన్ని లోకాలుగా ఆయనే అయిపోయి ఉన్నాడు అన్ని ఇవన్నీ ఆయనే అయిపోయి ఉన్నాడు అనే అర్థం అదే ఎందుకంటే అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా పరమాత్మ ఏకము అనేది లేదు ఇంకా అన్నీ ఇవే ఉన్నాయి ఇంకా బంగారం అనేది ఏం లేదు ఆభరణాలే ఉన్నాయి పరిణామవాదం వచ్చేసింది బంగారు ఉన్న బంగారం అంతా కూడా ఆభరణాల కింద ఇంకా కోలారలో కూడా బంగారం లేదు ఇంకా బంగారమే కావాలంటే ఎవళ్ళ మేళలో నుంచైనా తుంపుకోవాల్సిందే ఎందుకంటే ఉన్న బంగారమంతా కూడా ఆభరణాలు అలా అలా వచ్చేస్తుంది అప్పుడు అనేక దోషాలు వస్తాయి ఆత్మ అనేది ఇప్పుడు అసలు లేదు ఇంకా మారిపోయింది కదా ఆత్మ పరిణామము గలది కాబట్టి వినాశ అయిపోతుంది ద్రవ్యత్వం వస్తుంది తర్వాత ఆత్మ ఏకమో అనే మాట ఇంకా అర్థమై ఉండదు వీటన్నిటికంటే ముఖ్యంగా జగత్తు సత్యమవుతుంది ఇవన్నీ సత్యమవుతుంది అని ఎవరికైనా ఆశంక కావచ్చు ఆశంకను నివారించటం కోసం अट्ता वर्त सावधारण तमेवक आत्मा सन्देहना रवत्सूता निवारुति सावधारण सेकं आत्मे ఒక్కటి ఏ అని ఇంకా మీరు దాన్ని బహుత్వం చేయడానికి అవకాశం లేని విధంగా నిశ్చయంగా నొక్కి చెప్తోంది తమేవైకం జానథ నానారసము విచిత్రము అయినా ఆత్మను తెలుసుకో అని ఏకం ఏవ ఆత్మానం జానథ అని చెప్పాను ఇలా నేను చెప్పాను ఇందాక నేను అలా ఎందుకన్నానంటే కొంతమంది విద్వాంసులు విద్వాంసుల పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేసుకో ఇప్పుడు నేను చేసిన ద్రోళ్ళని వ్యాఖ్యానం అలా వ్యాఖ్యానం చేస్తా సర్వం కల్విదం బ్రహ్మ అన్న దాన్ని గంటసేపు వ్యాఖ్యానం చేస్తారు ఈశ్వరుడు ఈ సర్వం రూపంగా ఉన్నాడని చెప్తారు విన్నవాళ్ళందరూ కూడా అబ్బాయి ఎంత బాగా చెప్పారు దాని తలలు పంపించి అవతలికి అయితే ఈ ఈ విన్నవాళ్ళందరికీ కలిగిన భావన ఆయన చెప్పిన దాని సాధమేమిటి అని చూసుకుంటే ఈ ద్వైతమే సత్యము అన్నట్టుగా తెలియదు ఇదంతా మిథ్య అని చెప్పడానికి వీలు లేని విధంగా దాన్ని వ్యాఖ్యానం చేస్తాం ఇప్పుడు ఈ చెట్లన్నీ ఆ దేవుడే ఈ చెట్ల రూపంగా ఉన్నాడండి ఆ దేవుడే ఈ పర్వతాల రూపంగా ఉన్నాడు ఆ దేవుడే నదుల రూపంగా ఉన్నాడు అని ఇలాగే చెప్పి చెప్పి చెప్పి లేచక్కపోయారనుకోండి ఇప్పుడు ఈ చర్వతాలు చెట్లు నదులు జగత్తు ఈ లోకాలు ప్రాణులు ఇవన్నీ కూడా మిథ్య ఇదంతా కూడా వాస్తవంగా లేకుండా కనబడుతోంది అని ఎలా చెప్పడం ఈ పాఠమైన వెంటనే ఆ పాఠం చెప్పాలంటే అంత కష్టంగా ఉంటుంది ఎనీవే సో ఈ రకంగా కాబట్టి ఇప్పుడు బ్రహ్మ అనారసము విచిత్రము అనేటువంటి ఆశకతో అవకాశము లేదు ఇక్కడ ఆయన ఒక పరిష్కారం చేస్తున్నారు ఏ తదుప్తం భవతి నా కార్య ప్రపంచ విశిష్ట విచిత్ర ఆత్మా విజ్ఞేయ ఆత్మను తెలుసుకోవాలి సందేహం లేదు కానీ ఎటువంటి ఆత్మ ఇదిగో ఈ జగత్తు తోటి కూడి ఉన్న ఆత్మ ఈ జగత్తునంతనే తన నింపుకొని ఉన్న ఆత్మ చిత్ర విచిత్రములైన ఆత్మ నానారసమైన ఆత్మ కాదు ఇదిగా తెలుసుకోవాల్సిన ఆత్మ మరేమిటి కిందరి మరి అయితే ఆత్మ అవిద్యాకృతం ఆద్యప్రపంచం విద్యయా ప్రవిలాపయంత తమేైకం ఆయతన భూతం ఆత్మానం జానత ఏకరమి ఈయన నానాత్మంతా కూడా వాస్తవంగా ఆత్మ ఇలా అయిపోయిందని కాదయా ఇది అవిద్యచేతను భాషిస్తోంది అది అజ్ఞానము చేత భాషించే ఈ కార్య ప్రపంచం ఏదైతే కలదో దీనిని ఆత్మజ్ఞానము చేత తిరస్కరించి ఇదంతా కూడా ఏ పరమాత్మ చైతన్యమునందు భాషిస్తోందో దానియందు దీనిని విలీనం చేసి సర్పము రజ్జువునందు విలీనం కావాలి సర్పము రజ్జువు భిన్నంగా మనజాలదు సర్పమనేది భ్రాంతికృతము అని తెలుసుకుని సర్పాన్ని రజ్జువులో విలీనం చేసేసి కేవలము ఈయన్ రజ్జుహో అని ఎలా ఆగిపోతారో ఆ సర్ప ఏమైందంటే రజువులో విలీనం అయిపోయిందంటే అదేవిధంగా ఈ భాషించేటువంటి సకల ప్రపంచమును కూడా ఆత్మ చైతన్యమునందు విలీనం చేసి సర్వము కల్పితమైన సర్వము తనయందు విలీనం చేసుకున్న శుద్ధ చైతన్యఘనమే ఆత్మ ఏకరసము ఇట్ ఈస్ హోమోజీనియస్ నాట్ హెటోజీనియస్ అని అని ఆ విధంగా ఆత్మను తెలుసుకోవాలి ఇక్కడ కూడా బాగా రాశాడు వెళ్ళి క్లాసులో డే సెటింగ్ చేస్తా ఓం పూర్ణ మూర్ణం పూర్ణ పూర్ణము